అప్పుడేం చేయాలి ఇంకేదో ఓ మెట్టు కిందకు దించి నాయన ఎదిగో ఆ జాపనం చేసుకో ఎదిగో ఈ ధ్యానం చేసుకో ఎదిగో ఈ విచారణ చేసుకో ఇదిగో ఈ అధ్యయనం చేసుకో అని బాహ్య ఆనుషంగికమైనటువంటి సహాయాలను ఇవ్వాలన్నమాట స్ఫురణ లేని వాళ్ళని ఏం చేయాలి మరి స్ఫురణ వచ్చే స్థాయికి మొట్టమొదటి ఉద్ధరించాలి అంటే సాధన చతుష్టయ సంపత్తిని చతుర్విధ చేయించాలి గురువు గారంటే ఏమిటంటే శిష్యుడు గారంటే అబరాల కూచిలాగా చూడకూడదు అబరాల కూచిలాగా చూస్తే వాడు చెడిపోతాడు అమ్మో ఈవడు అసలే చాలా అందంగా ఉంది అని చేసామనుకోండి అప్పుడు వాడిలో ఏదో ఒక మూల అహంకార విత్తనం మిగిలిపోయి అది మర్రిమానంత అవుతుంది అందుకని గురువు కొద్దిగా కఠినంగా ఉంటాడనమాట జ్ఞాన మార్గాల్లో ఇది గుర్తుపెట్టుకో ధర్మ మార్గంలో భక్తి మార్గంలో ఉన్నట్టుగా సాఫ్ట్గా ఉండడం అన్నమాట జ్ఞాన మార్గంలో కొద్దిగా కఠినంగా ఉంటారు కారణం ఏంటి అలా లేకపోతే విద్యార్థులు సరిగా ఉండరు తీర్చిదిద్దబడరు అట్లా ఉండాలి నటిస్తున్నాడు అక్కడ గురువు అసలు గురువు పాత్రే పెద్ద నటన ఆయన గురువు కాదని ఆయన తెలుసు ఎంత విషయం ఏమిటంటే వీళ్ళందరూ గురువుగారు గురువుగారు గురువు గారు అని ఉండే ఆయన గురువు కాదని ఆయన తెలుసు ఎందుకని ఈశ్వరు గురు ూర్త ఏ నమ ఆయన కదా గురు సదాశివుడు కదా గురు బ్రహ్మాండమునకు సాక్షి విశ్వమునకు సాక్షి పరం పరాత్పరం వారు కదా అందరిలో బోధిస్తున్నది ఎవరు బోధాస్వరూపం అయింది మధ్యలో మనమేం చేశాం తీసుకొచ్చి ఈ నల్లగా ఉన్నవాడుకో తెల్లగా ఉన్నవాడికో వీడికి తగిలించాం ఇప్పుడు మా గురువు గారు నల్లగా ఉన్నాడండి కొద్దిగా మేకప్ వేసుకుంటే బాగుండేది చివరికి ఇక్కడ దాకా వచ్చేసింది కదా చూడండి ఇట్లా నామరూపాత్మకమైనటువంటి చిక్ అంతా నుంచి వచ్చింది ఇప్పుడు గగనే నీల ఆకాశం నీలంగా ఉందా నల్లగా అదే ఆకాశానికి నీలం లేదు నల్పు లేదు బాబు గురువు సర్వవ్యాపకుడు అని ఒక పక్కన మళ్ళీ ఏం చేసావు మా గురువు గారి వాళ్ళు సరిగా డ్రెస్ సరిగ్గాసుకోరు మా గురువు గారు గడ్డం పెంచుకున్నాడు మాట్ ఏంటే మా మా గురువేణి గారు సరిగా తయారై రాలేదు ప్రధానమైన సమస్య టీవీలు వచ్చినాక వచ్చింది గొడవ అంత అంతకు ముందే ఈ టీవీలు మాధ్యమాలన్నీ వచ్చిన తర్వాత నేను అందంగా కనపడాలని అర్థం ముందు నిలబడినట్టుగా తయారైపోతున్నాడు ప్రతివాడు అంతకుముందు హాయిగా ఉండేవాడు రుచితాన ఎట్లా ఉంటే ఏమిటండి లేదా వశిష్ట మహర్షి అందంగా కప్పు చుట్టాడలేదు అనేది ఎవరడిగారు ఆయన బ్రహ్మజ్ఞానం బ్రహ్మనిష్ట ఆయన ఉన్మత్తత బ్రహ్మజ్ఞానంలో ఉన్మత్తతని చూస్తాం గానీ ఆయన బాగా టిప్ టాప్ గా కొట్టు సుటు బుట్టు వేశాడా లేదా ఎవరడిగా ఇవన్నీ ఇలా చూడండి చక్కగా రెండు పక్షాలని ఒకేసారి చూడాలి ఇది గుర్తుపెట్టుకోవాలి పూర్వ పరపక్షాలలో దేంట్లోనూ కలిసిపోకూడదు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ఇన్నిసార్లు అంటే నువ్వు ఏ ఒక్క పక్షం వై పైన వాదించే లాయర్ లాగా తయారయ్యావు అనుకో అప్పుడు నీకు పక్షపాత ధోరణ వచ్చేస్తుంది న్యాయమూర్తి ఉండవు నువ్వు ఎలా ఉండాలి ఎప్పుడు కూడా న్యాయమూర్తిగా ఉండాలి అంతేగాని అడ్వకసీ పనికిరాదనమాట ఏదో ఒక వాదాన్ని సమర్థించకూడదు అయితే ఏంటంటే సమాజంలో భూమండలం మీద మానవులలో ఉన్నటువంటి సంస్కరణోద్యమంలో భాగంగా వాళ్ళని ఉద్ధరి సమిష్టిగా ఉద్ధరించే ఉద్ధరణలో భాగంగా ఒక్కొక్క వాదాన్ని సమర్థించినట్లుగా కనబడుతుంది బౌద్ధం బోధిసత్వుడు రాకముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు బోధిసత్వుడు వచ్చిన అవసరం అది కాబట్టి ఆయన అహింసా పరమో ధర్మ అది ఒకటే పట్టుకున్నాడు ఆయన మిగిలిన విషయాలు పట్టుకోలే మిగిలిన విషయాలు ప పట్టుకోకపోవడం వల్ల ఏమైపోయింది ఎందుకంటే అంతకుముందంతా కూడా అడవి మానవుడిగా దానవత్వంతో పశుప్రాయంగా మృగప్రాయంగా జీవించే జీవితంలో నుంచి వామాచార సాంప్రదాయాలు బలపడిపోయినటువంటి స్థితిలో నుంచి ఆ నరబలు జంతుబలు విపరీతంగా జరిగేటటువంటి స్థాయి నుంచి మానవుడిని మంట మఠమా ఉన్న మానవత్వాన్ని గుర్తు చేయాలనుకున్నాయి అందుకని సరిగ్గా మాట్లాడరా బాబు సరిగ్గా వినరా బాబు సరిగ్గా చూడరా బాబు సమ్యక్ సమ్యక్ శ్రవణము సమ్యక్ దృష్టి సమ్యక్ వాక్కు సమ్యక్ సంకల్పము సమ్యక్ జ్ఞానము సమ్యక్ కర్మ సమ్యక్ సాధన సమ్యక్ సమాధి ఇట్లా అష్టాంగ మార్గాన్ని బోధిసత్వుడు ప్రతిపాదించాడు మరి ఏమంటే బానే ఉంది కదా అందరూ బాగా జీవించారు కదా బోధిసత్వుడు కాలంలో హాయిగా ఈ హాయిగా ఉండమంటే ఏం చేశారంటే అకర్మణ్యత్వం వచ్చేస్తుంది ఈ హాయిగా ఉండమంటే ప్రపంచంలో మానవుడు అందరూ ఏం చేస్తారంటే తిని తింటాడు పడుకుంటాడు తింటాడు పడుకుంటాడు ఈ రెండు పనులు చేస్తే హాయిగా ఉన్నాను అనుకో తిని పడుకోవడం మొదలుపెట్టే అకర్మణ్యత్వం వచ్చేస్తుంది ప్రపంచం నిండా అందరూ సన్యాసులే సన్యాసం పేరు మీద అకర్మణ్యత్వం వచ్చింది నిజానికి సన్యాసి అంటే అకర్మణ్యత్వం ఉండకూడదు సంసారికంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డానికి సిద్ధపడ్డేవాడు ఎవడో వాడు సన్యాసి ఈ సంసారి కాసేపు పడుకుంటూ